శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవ రచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచకోశ వివేకము అనబడు తృతీయ ప్రకరణంలో ఇరవై రెండు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం పంచకోశాలను వివేకం చేసి ఆ పంచకోశాలకు సాక్షి రూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఏ చైతన్యము అవశిష్టమై ఉంటుందో అదే స్వస్వరూపం సయవ బ్రహ్మ అదే బ్రహ్మ అని పంచకోశ వివేకం యొక్క ప్రయోజనం చెప్పినాడు అప్పుడు శంకరకారుడు అంటాడు పంచకోశాలను వివేచన చేసిన తర్వాత పంచకోశాలను తెలుసుకునేటువంటి ఆత్మ ఎవరున్నారు శూన్యమే ప్రాప్తమైతుంది కదా అని అంటే అప్పుడు తస్య శూన్యత్వం దుర్ఘటం అని స్వయంగా గ్రంథకర్త విద్యారణ్య గురుదేవులే శ్లోకం యొక్క చివరి పాదంలో చెప్పాడు తస్య సాక్షి బోధస్య శూన్యత్వం దుర్గటం అంటే దుస్సంపాద్యం ఇత్యథ ఆ సాక్షి రూప బోధ జ్ఞాన స్వరూప చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మ విషయంలో శూన్యత్వం అనే ప్రసక్తి రాదు దుస్సంపాద్యం సిద్ధి చేయడానికి రాదు అని చెప్పి దుర్ఘటత్వం ఏ ఉపపాదయతి అస్తి ఏడో అంకం ఆ దుర్ఘటత్వాన్నే ఇప్పుడు ఇంకా విస్తారంగా చెప్తూ ఉన్నాడు గ్రంథకర్త శ్లోకం ఇరవై మూడు అస్తి తావం నామ వివాద విషయ స్వస్మిపి వివాదశ్చేత్ ప్రతివాద్యో భ తా అంటే ప్రథమౌనా స్వయం స్వయంగా పంచకోశాలకు సాక్షి తాను ఉన్నాడు కదా తాను ఉండగా శూన్యమట్లా ప్రాప్తమవుతుంది స్వయం శబ్దానికి వాచ్యము ఆత్మనే ఉండదు అక్కడ మరి ఆత్మ ఉండగా శూన్యం అనేది ఎలా సిద్ధిస్తుంది అని చెప్పినాడు స్వయంగా తాను ఉండగా ఇంకా వివాదమే లేదు వాదము జల్పము మరి వితండము లేదు వాదం అంటే శిష్యుడు గురువు లేదా వాది ప్రతివాది ఇద్దరు పరస్పరం విచారం చేసి నిర్ణయించినటువంటి విషయము వాద మనబడుతుంది తత్వ నిర్ణయ ఫల కథా విశేష వాద తత్వ నిర్ణయము చేసి ఫలమును చెప్పుట అంటే గురు శిష్యులు గాని వాది వా ప్రతివాది కాని ఇద్దరు పరస్పరము సామరస్యంగా శాస్త్రీయ పద్ధతిలో చక్కగా విచారించి ఒక నిర్ణయం తీవుట ఒక నిర్ణయానికి వచ్చుట అది వాదం ఇక ఉభయ సాధనవతి విజిగీసు కథ జల్పహ ప్రతివాదిని ఖండిస్తూ తన యొక్క మతాన్ని స్థాపించుట ఇది ఏదైతే ఉందో ఇది జల్పము అంటారు ప్రతివాదిని ఖండించేది తన మతాన్ని స్థాపించేది ఇది జల్పము ఇక స్వపక్ష స్థాపనహీన కథా విశేష వితండ తన యొక్క మతాన్ని స్థాపించేదే లేదు ఎదుటివాని మతాన్ని ఖండాన చేసేదే పని అంతే ఇంకేం లేదు ఎదుటివాడి ఏదంటే దాన్ని ఖండన చేసేది నీ మతం ఏందంటే నా మత నేను చెప్పా నీ మతం సరిగ్గా అంతే అని ఎదుటివాని మతాన్ని ప్రతిపక్షాన్ని ఖండన చేయడమే పనిగా ఉంటుంది వితండంలో ఇట్లా ఉంటాయి గ్రంథాలు కొన్ని అద్వైత సిద్ధి వాద గ్రంథం అంటే తత్వ నిర్ణయం చేస్తాడు వాది ప్రతివాది రూపంలో చంకలు సమాధానం చెప్పుకుంటూ అసలు తత్వం ఏదో సిద్ధాంతం ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంటాడు ఇక చిత్సుఖి ఏదైతే ఉందో తత్వ ప్రదీపిక అనేటువంటి గ్రంథము అందులో పరమతాన్ని ఖండన చేస్తూ తన స్థాపన చేసుకుంటూ చెప్పుకుంటూ పోతూ ఉంటాడు అయితే వాదగ్రంథంలో ఎక్కువగా జగడం ఉండదు సామాన్యంగా శాస్త్రోక్త ప్రకారంగా సిద్ధాంతం ఏదో దానికి అనుకూలమైన యుక్తులతో చింతన చేసుకుంటూ నిర్ణయం చేస్తూ పోతూ ఉంటారు కానీ జల్ప గంధం ఏదైతే ఉందో చిచ్చుకి ఇట్లాంటి ప్రతివాదిని ఖండన చేస్తాడు ఖండన చేసి తన మతాన్ని స్థాపన చేసుకుంటూ పోతాడు ఇక ఖండన ఖండన ఖాద్యము శ్రీహర్ష మిశ్రాచార్యులు ఎవరైతే అందులో సిద్ధాంతం ఏమి చెప్పడు ప్రతివాది ఏం మాట్లాడితే దాన్ని చేసుకుంటూ పోతాడు అంతే ఇది వితండ అంటారు ఆ ప్రకారంగా పంచకోశాలకు సాక్షి వాడు తాను ఉండగా ఇక్కడ వాదము జల్పము వితండము అనేటువంటి ఏ విధమైనటువంటి వాదం లేదు ఎందుకు స్వయంగా తానే ఉన్నాడు తానున్నాంక ఇంకా వాదం ఎక్కడక్కడ ఒకవేళ స్వస్మిన్నపి వివాదేత్ ఇక తన ఎందు కూడా వివాదం కనుక ఉండదు సంశయము విపరీత భావన ఇత్యాదులు ఉన్నాయి అనుకో అప్పుడు అతను ప్రతివాది కో ప్రతివాది ఎవడు ఉంటాడు చెప్పండి వానియందు వానికే సంశయం ఉండదు ఇంకా ప్రతివాది అంటే ప్రశ్న చేసేవాడు ఎవడు ఎవనికి సమాధానం చెప్పాలి ప్రతివాదికే సంస్యం ఉంది అహం అస్మి నావా నేను ఉన్నానా లేదా నయేవా అహం అస్మి ఇది విపరీస్థితి నేను లేనే లేన ఇట్లా విపరీత భావన కూడా ఉండదు అప్పుడు ఇంకా ప్రతివాది ఎవడు ప్రశ్న చెప్పేవాడు ఎవడు ఇంకా ప్రతివాదే లేకుండా పోతాడు ఈ విధంగా ఎక్కడైనా వాణియంతి సమస్య ఉంటుందా బాబా ఎవరికి ఉండదు తొమ్మిదో అంకం చూడండి స్వయం శబ్ద వాచ్యం స్వస్వరూపం శ్లోకంలో స్వయం తావత్ స్వయం అస్థి అన్నాడు కదా పంచకోశాలను వివేకం చేసిన తర్వాత ఆ పంచకోశాలకు సాక్షిగా ఎవరున్నారు స్వయం అస్థి స్వయంగా తానే ఉన్నాడు స్వయం శబ్దానికి అర్థమేది అంటే స్వస్వరూపం వాడి యొక్క స్వరూపమే పంచకోశాలను ఎవరైతే ప్రకాశిస్తున్నాడో అతని యొక్క స్వరూపమే లౌకికులకు గాని వైదికులకు గానీ లౌకికానం వైదికానాంచే తావత్ అస్థి ఏవా ఎవరికి సంశయం లేదు స్వయంగా తానున్నాను అనేటువంటి ఏ జ్ఞానం ఉన్నదో ఆ విషయంలో లౌకికులకు అంటే శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్లకు నేను ఉన్నానా లేదా సంశయం లేదు వైదికులకు శాస్త్రజ్ఞాన సంబంలో కూడా నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహము లేదు అందుకని స్వయం శబ్దానికి వాచ్యం స్వయంగా తానే స్వస్వరూపమై తానున్నాడు కుత ఇత్యత వివాద ఆ విషయత్వం అందులో వివాదమే నేను ఉన్నానా లేదా నేను లేనే లేను అనేటువంటి సందేహము గానీ విపరీత భావన గానీ ఎవరికి లేదు ఉండదు కూడా స్వస్వరూపస్య విప్రతిపత్తి విషయత్వ అభావా ఇత్యర్థ స్వరూపం పట్ల విప్రతిపత్తి అంటే విరుద్ధ ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే జ్ఞానం వారి పట్ల వారికి విపరీత జ్ఞానం ఎవరికి కూడా ఉండదు అందుకని అక్కడ వివాదము లేదు స్వస్మిన్ అప్ప వివాదే ఒకవేళ తన ఎందు తనకే వివాదం కనుక ఉన్నట్లయితే అంటే సంశయం గాని విపరీత భావన గానీ ఉన్నట్లయితే అత్ర కహ ప్రతివాది భవేత్ ప్రతివాది ఎవడుంటాడు అని మూలంలో చెప్పాడు దానికి రామకృష్ణ వారు అంకం చూడండి స్వాత్మని అపి విప్రతిపత్తు సత్యం అత్ర అంటే అశ్యాం విప్రతిపత్తు కహ ప్రతివాది స కహఅపి ఇత్యథ ఒకవేళ స్వయంగా తన తనకే విప్రతిపత్తి ఉండదు విపరీత జ్ఞానం ఉండదు అనుకోండి అప్పుడు ఈ ఆత్మ శూన్యం ఉన్నదని కాని లేదని కానీ ఈ ప్రశ్న చేసేవాడే లేకుండా పోతాడు కదా అందువల్ల ప్రతివాదే లేకుండా పోతాడు వాణి ఎందు వానికి సంశయం ఉన్నట్లయితే అంటే తాత్పర్యమైంది ఇవనికి కూడా సంశయం ఉండదు ఎందుకంటే పంచకోశాలను నేను తెలుసుకుంటున్నాను గానీ నాకు ఆత్మ అని ఒకటి ఉంది అని నాకు అనుభవానికి వస్తలేదని ప్రతివాదే అన్నాడు కదా మరి అతనికి సిద్ధాంతి సమాధానం చెప్పినాడు పంచకోశాలను ప్రకాశించేటువంటి నీవే స్వయంగా ఆత్మవయ్యా నాయనా అని చెప్పాడు అప్పటికి కూడా తనకు సంశయం గనుక ఉన్నట్లయితే ఇంకా అడిగేవాడే తాను కాబట్టి తానే లేకుండా పోతాడు కదా అందుకని ఈ విధంగా శంకించరాదు అని తాత్పర్యం స్వయంగా తాను ఉండంగా శూన్య ఆపత్తి ఎలా వస్తుంది చెప్పండి అని ఇరవై శ్లోకానికి వ్యాఖ్యానం తెలుసుకున్నాము ఇప్పుడు ఇరవై శ్లోకానికి అవతారిక పదిహేనో అంకము నన్ను స్వ అసత్వవాది ఏవ ప్రతివాది భవిష్యతి ఇది ఆసంఖ్య తి నాస్తిహ అప్పుడు స్వ అసత్వవాది ఎవడైతే ఉన్నాడు అంటే ఆత్మ లేనే లేదు శూన్యం ఉన్నది అని అన్నాడు కదా ప్రతివాది వాడే తన స్వరూపాన్ని వాడే నిషేధం చేసుకున్నాడు స్వ అసత్వవాది అయిపోయినాడు అంటే ఆత్మ యొక్క అనుభవం లేదు అతనికి అటువంటి వాడే ప్రతివాది అవుతాడు అని ఎట్లా సంభవం చెప్పు వాడు లేనే లేడు అసత్వాన్ని స్వీకరించాడు ఎవడైతే అంటున్నాడో వాడి స్వరూపమే లేదని చెప్పుకున్నట్లయింది మరి వాడే లేనప్పుడు వాడే ఎట్లా ప్రతివాదాడు ఆ విధంగా సంభవించదు తహాపి నాస్తిహ ఆ విధంగా ఎవడు కూడా ఉండడు ఎవడైతే ప్రశ్న చేస్తున్నాడో వాడు విద్యమానమై ఉంటేనే ప్రశ్న చేయగలుగుతాడు లేని ఎట్లా ప్రశ్న చేస్తాడయ్యా అని ఇరవై శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు స్వాసత్వంతో నస్మై రోచతే భ్రమం వినా అత ఏవ శ్రుతురు బాధం బాధినహ స్వఅ అసత్వంతో నా కస్మే చదురొచ్చతే నేను లేను అనేటువంటి ఈ విషయం ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఎంత ప్రబుద్ధుడైనా గానీ నేను లేనంటాడా బాబా నేను లేను అనుట ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఒకవేళ నేను లేను అని ఎవడైనా అన్నాడు అనుకోండి అది కేవలం విభ్రమం వినా ఒకవేళ నేను లేను అని అన్నాడు అనుకోండి అది కేవలం భ్రాంతి అని చెప్పాలి భ్రాంతి చేత విభ్రమం నేను లేను నేను లేను అని అంటాడు అంతేగాని బుద్ధిమంతుడైతే ఎవడు కూడా నేను లేను అని అనడు అని పూర్వార్థంలో చెప్పి అత ఏవా శృతి అసత్వవాదిన బాధం ఆత్మ లేనే లేదు అని అనేవాణ్ణి నిందించింది శృతి మాత అసద్భ్రమేతి చేద్వేద అసన్నేవ స భవతి అని అంటూ తైత్రీయ ఉపనిషత్తు రెండో డాష్ ఆరో డాష్ ఒకటిలో చెప్పబడింది ఎవడైతే తనను తాను నిరాకరించుకుంటాడో ఆత్మనే లేదంటాడో బ్రహ్మ అభిన్న ఆత్మ లేదు అని ఎవడైతాడో స్వయంగా ఎవడైతే బ్రహ్మ లేదంటున్నాడో వాడే లేకుండా పోతాడని చెప్పింది నిందించింది బాధ చేసింది వాణ్ణి శృతి అసద్వాదినహ బాదం అసద్వాది ఎవడైతే ఉన్నాడో వాణ్ణి సింది వాడే లేకుండా పోతాడని చెప్పింది నాది అందువల్ల ఎంత ప్రబుద్ధుడైనా గాని నేను లేను అంటాడా బాబా ఎవడు కూడా అనడు అందుకని ప్రశ్న చేసేటువంటి ప్రతివాదీ నువ్వు ప్రశ్న చేస్తున్నావు కాబట్టి ఆత్మ లేదు శూన్యము అని చెప్పడానికి రాదు భ్రాంతిం విహాయ భ్రాంతి ఒక్కటిని విడిచి అన్యస్యాం దశ స్వస్య అభావ కేనాపిన అంగీక్రియతే ఇత్యథ బ్రాంతి లేకుండా ఎవనికి కూడా తన యొక్క అభావము తన యొక్క అసత్వము అంగీకరించుట ఇష్టం ఉండదు ఒకవేళ నేను లేను అని ఎవడైనా అన్నాడంటే వానికి భ్రాంతి కలిగిందని అనుకోవాలి కుత ఏవం నిశ్చయితే ఇది ఆశంక ఎవడైతే తనకు తాను లేను అని ఎవడు కూడా అనడు భ్రాంతి లేకుండా అని ఎట్లా నువ్వు అప్పుడు శ్లోకంలో చెప్పినాడు అత ఏ వచ్చా శృతి అసత్వవాదిన బాధం బ్రూతే అనంటూ ఉత్తరార్థంలో చెప్పబడింది యత ఏ కారణం వలనైతే కస్మైతే నా రోచతే ఎందువలనైతే నేను లేను లేదా నా యొక్క అభావం ఉన్నదని చెప్పటం ఇవనికి కూడా ఇష్టం లేదు అందువల్ల అత ఏవ శృతి అపి ఎందుకని శృతి కూడా అసత్వాదినహ నేను లేను అని చెప్పేవాన్ని బాధ్ చేసింది బాధం బ్రూతే కాయ్యం శృతి ఏ శ్రుతి ఎక్కడ చెప్పింది ఇత అసన్నేవ ఇత్యాం తాం శ్రుతి అర్థత పఠతి అసది ఆ స్వయంగా గ్రంథకర్త ఉదహరిస్తూ అర్థత చెప్తూ ఉన్నాడు శ్లోకము ఇరవై ఐదు అసద్భ్రమ్యేద స్వయమే భవద సత్ అభూత్ స్వత్వం తుపేయత అసద్భ్రమ్యేది చేద అసన్నేవ సభవతి అని అంటూ తైత్తి శృతి ఇప్పుడు చెప్పుకున్నాం కదా రెండు ఆరు ఒకటిలో ఎవడైతే బ్రహ్మను అసత్వం చెప్తున్నాడో వాడే స్వయంగా అసద్పమైపోతాడు అని శృతి మాత అసద్వాదిని నిరాకరించింది అత అందువల్ల అసె మాభూత్ వేద్యత్వం అందుకని ఆత్మ ఏదైతే ఉందో అది వేద్యం లేదు మాకు అనుభవానికి రావడం లేదు అందుకని ఆత్మ లేనే లేదు అని ఏ విధంగా శంకించరాదు అది వేద్యము కాదు అని స్వ సత్వం అభ్యుపేతం తన యొక్క అస్తిత్వాన్ని తప్పకుండా స్వీకరించాలి ఉంది స్వయంగా తాను ఉన్నాడు పంచకోశాలకు విలక్షణంగా పంచకోశాలకు సాక్షి తాను విద్యమానమై ఉన్నాడు కాని వేద్యం కాడు అంటే ఏ ప్రమాణాల చేత గాని ఏ ప్రకాశం చేత గాని దేని చేత కూడా తెలియబడేవాడు కాదు అందుకని ఆత్మ యందు వేద్యత్వం లేదు వేద్యత్వం లేనంత మాత్రాన ఆత్మ లేదిట్లా కాదు స్వయంగా తాను ఉన్నాడు తప్పకుండా స్వీకరించాల్సిందే ఇరవై అంకం ఏది బ్రహ్మ అసది జానీయా తరి స్వయమేవ బ్రహ్మన అసత్వ జ్ఞాని అసద్భవేత్ స్వస్యేవ బ్రహ్మ రూపత్వాదు ఇర్థ ఎవడైతే బ్రహ్మము లేదు అని అంటాడో యొక్క అసత్వాన్ని స్వీకరిస్తాడో అటువంటి వాడు స్వయంగా అసద్పమైపోతాడు ఎందుకు స్వస్యేవ బ్రహ్మరూపత్వాదు స్వయంగా వాడు ఉన్నాడు కదా ఉండంగా నేను లేనని ఎట్లా అంటాడు చెప్పండి ఫలితమాహా ఫలం చెప్తున్నాడు నిర్ణయం చెప్తున్నాడు అత అశ వేద్యత్వం మా బోధుడు స్వసత్వంతో శ్లోకంలో చెప్తున్నాడు అంటే తన యొక్క అస్తిత్వాన్ని తప్పకుండా స్వీకరించదగినదే ఒప్పుకోవాల్సిందే అని చెప్పినాడు ఇదానీ ఆత్మన స్వప్రకాశత్వం వక్తు కామ తేద్యత అభావే కీదృక్ స్వరూపం ఇది ప్రశ్న ఉత్పయతి ఇప్పుడు గ్రంథకర్త ఆత్మ వేద్యం కాదు అవేద్యం ఉన్నది మరి అవేద్యం అంటే వంద్యాసం లాగా అసత్వం అంటే లేదు లేదు స్వయంగా పంచకోశాలకు సాక్షిగా తాను ఉన్నాడు తప్పకుండా స్వీకరించాలి మరి తెలియబడతలేడు కదా అంటే అదని తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు స్వయంగా నీవే ఉన్నావు నీ ఎందు నీకేమైనా సంశయం ఉందా బాబా ఇప్పుడు నీ నీ మెడ మీద ఉందా లేదా డౌట్ ఉన్నదా చెప్పు ఏమైనా సంశయం ఉందా లేదు కదా మరి అలాంటప్పుడు ఇంకేం ప్రమాణం కావాలా నీకు నేను ఉన్నానా లేదా తెలుసుకోవడానికి ఏమైనా ప్రమాణం కావాలనా ఏం కదా అందువల్ల ఈ విషయంలో ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష లేదు ఏ ఇంద్రియాల చేత గాని మనస్సు చేత గాని ప్రత్యక్షాది ప్రమాణాల చేత గాని తెలియబడాలి అనేటువంటి అపేక్ష ఏమి లేదు ఎందుకు స్వయం ప్రకాశం ఉంది ఇది స్వయం ప్రకాశం ఉంది అని చెప్పదలుచుకున్నటువంటి గ్రంథకర్త ఇప్పుడు ఈ విధంగా ఉంది ఆత్మ ఆ విధంగా ఉంది అని చెప్పడానికి రాదు అని స్వయం ప్రకాశాన్ని సిద్ధి చేయడానికి కించిత్ ప్రశ్నను ఉత్పన చేస్తున్నాడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఇరవై ఆరో శ్లోకం కీ దృప్తరిహితి చే దృక్త నాస్తి తత్రహి దృక్త దృక్త తత్స్వరూపం వినిచ్చిను అయ్యా ఇది ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అని చెప్పడానికి రాదు ఒకవేళ చెపితే అది వేదమైతుంది కీ దృక్ ఇది చేపండి పృచ్చేది ఈ విధంగా అడిగినట్లయితే ఈ తత్ర నాస్తి అన్నాడు అది ఈ విధంగా ఉంది అని ఈ దృక్తం దానికి ఎందుకు లేదు అంటే ఇట్లా ఉంది అని చెప్పడానికి రాదు మరి ఏది ఇట్లా ఉన్నదని చెప్పడానికి రాదు అప్పుడు అది ఏమవుతుంది నిస్వరూపం అయిపోతుంది అసద్పం అయిపోతుంది శూన్యమైపోతుంది అని అంటే లేదు లేదు ఈ విధంగా ఉన్నది ఆ విధంగా చెప్పడానికి రానటువంటి తత్స్వరూపం అది నీ స్వరూపమే ఉంది చేసుకో అని శ్లోకం ద్వారా చెప్పినాడు అయం అభిప్రాయ ఇరవై ఎనిమిదో అంకం శ్లోకం యొక్క అభిప్రాయం ఏంటంటే ఆత్మన ఈ దృక్ కాదిన కేనచిద్దు రూపేణ వైశిష్ట అంగీకారే తేనైవ రూపేణ వేద్యత్వం సార్ ఆత్మకు ఈ విధంగా ఉంది అని ఏదైనా విశేషణాలు ఇచ్చి ఒకవేళ చెప్పినట్లయితే ఆ రూపంలోనే అది వేద్యం అవుతుంది ఎప్పుడైతే అది వేద్యం అవుతుందో అది దృశ్యమైపోతుంది అనాత్మైపోతుంది అందువల్ల అది వేద్యం కాదు ఏ విధంగా ఉంది అని చెప్పడానికి రాదు తదు అనంగీకారే ఒకవేళ ఇట్ల ఉన్నది అని నిరూపించి చెప్పడానికి రాకపోతే శూన్యత్వం ఇది శూన్యం ప్రాప్తం అయితే అట్లా ఉండదు సత్యం నువ్వన్నట్లు ఇట్లా ఉంది అని చెప్పినట్లయితే వేద్యం అవుతుంది చెప్పడానికి రాదు అంటే శూన్యత్వ ఆపత్తి వస్తుంది అంటున్నావు కదా వేద్యత్వం వస్తుంది అంటే తెలియబడింది అని చెప్పినట్లు అవుతుంది ఇది మేము ఒప్పుకుంటాం సత్యం కాని శూన్యమని మాత్రం మేము స్వీకరించమంట సత్యం విద్రుక్తాలి అంగీకారే తేద్యత్వం ఏ విధంగా ఉంది అని చెప్పినట్లయితే స్వీకరించినట్లయితే అదే విధంగా నువ్వు అన్నట్టు వస్తుంది తత్తు అంగీకరియతే ఆహా ఇట్లా ఉన్నది అని మేము చెప్పడం లేదు అట్లా మేము అంగీకరించడం లేదు అని అంటూ విదృక్త నాస్తి తత్రహి అన్నాడు ఈ విధంగా ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అని చెప్పడానికి రాదు ఉపలక్షణ మేత తాతృప్త అపి ఈ విధంగా లేదు అని చెప్పడంతోనే ఆ విధంగా కూడా లేదు ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది చెప్పడానికి రాదు వాస్తవంగా విచారించి ఈ విధంగా ఉంది అని చెప్పడానికి ఏది వీలవుతుందో ఆ వస్తువు అపరోక్షం ఉంటుంది ఇది అని చెప్పాలంటే ఇదవస్తు సన్నికృష్ట సన్నికృష్ట వస్తువునే ఇది అని చెప్తాము ఈ ప్రకారంగా ఉంది అని అది అపరోక్షం ఉంటుంది ఇక తాదృక్ అంటే ఆ విధంగా అని అంటే అది పరోక్షం ఉంటుంది ధర్మాదుల వలె మరి ఆత్మ ప్రత్యక్షం ఉన్నదా చెప్పండి రెండూ కూడా లేవు అక్కడ ప్రత్యక్షం ఉందంటే ఘటాదుల అది దృశ్యం అవుతుంది జడమైతుంది అది అనిత్యం అవుతది ఇక దృశ్యం తనషం ధర్మాదుల వలె పుణ్య పాపాల వలె అదృష్టం వలె పరోక్షం ఉంది అంటావా అట్లా కూడా లేదు పరోక్షం ఎందుకు స్వయం హీ తత్ స్వయంగా వాడే ఉన్నాడు అందుకని అది ఈ విధంగా ఉంది అంటే అపరోక్ష రూపంలో ఉంది చెప్పడానికి రాదు మరి పరోక్ష రూపంలో ఉంది కూడా చెప్పడానికి రాదు రెండు విధాలుగా కూడా ఆత్మ లేదు మరి ఎట్లుండదు అయ్యా అది తర్వాత చెప్తా అంటాడు యత్ అని దృక్తాద్రక్ తత్ స్వరూపం వినిశ్చిత అది ఈ విధంగా ఉంది అంటే అపరోక్షంగా ఉందని గాని మరి అతాదృక్ అంటే అట్ల కూడా లేదు అని అంటే పరోక్షం కూడా కాదని ఈ విధంగా నువ్వు నిశ్చయం అంటే అది అపరోక్షము లేదు పరోక్షం కూడా లేదు అని ఈ విధంగా నిశ్చయం చేసుకో ముప్పై అంకం చూడండి నహి ప్రతిజ్ఞ మాత్రమే అర్థ సిద్ధి ఇది ఆశంఖ్య ఈృక్ తాదృక్ శబ్దయోహో అర్థం అవి దదానహ తం ఉప పాదయతి ఇప్పుడు ఈద్రిగ్ అంటే ఏంది ఆ తాదృక్ అంటే ఏంది లక్షణం చెప్పు లక్షణం చెప్పకుండా కేవలం ప్రతిజ్ఞ మాత్రం చేస్తే లాభం లేదు అహి ప్రతిజ్ఞ మాత్రమేనా వస్తుశసిద్ధి లక్షణ ప్రమాణ న్యాయానుసారంగా ఇట్లా లేదు అట్లా లేదు అని చెప్పుకుంటే నడుగు ఈ దృగ్ అంటే ఏంది మరి ఆ ఈ దృగు విషయం కాదు ఎట్లా అది చెప్పు అని అంటూ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు ఇరవై శ్లోకం చూడండి అక్ష నా విషయ స్వీదృక్ పరోక్షస్తా దృగుచత విషయ పరోక్షత ఈ దృగ్ అంటే అక్షాణం విషయ ఈ ప్రకారంగా అంటే ఏమన్నట్టు ఇంద్రియాలకు ఏది విషయం ఉంటుందో అక్షాణం అంటే ఇంద్రియములకు విషయ ఏది విషయమైతుందో తెలియబడుతుందో అది ఈ అంటే ఈ ప్రకారంగా ఉంది అని చెప్పడానికి వస్తుంది అక్షాణం విషయ అనేది ఈ అంటే ఈ ప్రకారంగా ఉంది అనే దాని యొక్క లక్షణం అంటే ప్రత్యక్ష విషయం ఏదైతే ఉంటుందో ఇంద్రియాలకు ఏదైతే విషయం ఉంటుందో అది ఈ దృక్ అంటే ఈ విధంగా ఉంది అని చెప్పడానికి వస్తుంది ఇక ఏది పరోక్షం ఉంటుందో దానికి తాదృగు అంటే ఇంద్రియాలకు విషయం కాదు దూరంగా ఉంది ఎక్కడో ఉంది అది పరోక్షం అన విధంగా ధర్మాదుల ఇది తాదృగు యొక్క లక్షణాలు అయితే ఈ ఆత్మ నా అక్ష విషయ ఆత్మ అనేది అక్ష విషయం కాదు అంటే ఇంద్రియాలకు విషయం కాదు ఎందుకు ఆ ఇంద్రియాలకు కూడా ప్రకాశకం ఉన్నది ఆత్మ ఏ విధంగా అయం ఘట అనేటువంటిప్పుడు ఘటాన్ని ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ ఘటము ఇంద్రియం చేత తెలియబడింది అప్పుడు ఆ ఘటాన్ని ఈ అని చెప్పవచ్చు ఎందుకు ప్రత్యక్షం ఉన్నది ఇంద్రియానికి విషయం ఉన్నది అది ఈ అంటే ఈ ప్రకారంగా ఉంది నిల్లో ఘట పీత ఘట ఏదో రకంగా దాన్ని చెప్పడానికి వస్తుంది ఎందుకు ప్రత్యక్ష విషయం ఉన్నది ఇంద్రియానికి విషయం ఉన్నది కాబట్టి అది ఈ దృగ్ చెప్పవచ్చు కానీ ఆత్మ నా అక్ష ఆత్మ ఏదైతే ఉందో ఇంద్రియాలకు విషయం అయ్యేది కాదు మరి ఎట్లా ఉండదు అది విషయ ఈ ఉన్నది అది విషయము కాదు విషయ ఈ విషయము వేరు విషయ ఈ వేరు విషయం అంటే తెలియబడున్నది అని అర్థం విష ఏ అంటే తెలుసుకునేది అని అర్థం అర్థమైతుందా ఆత్మ విష ఉన్నది కానీ విషయము కాదు అంటే ఇంద్రియాలకు తెలియబడేది కాదు ఏ విధంగా ఇంద్రియము ఘటాదు ప్రకాశిస్తుందో అట్లా ఆత్మ కూడా ఆ ఘటాన్ని ప్రకాశిస్తుంది మరియు ఆ ఘటానికి తెలుసుకోవడానికి సాధనమైనటువంటి ఇంద్రియాన్ని కూడా ప్రకాశించింది వీ రెండిటి కంటే కూడా ఆత్మ వేరుగా ఉండి విషయ ఈ రూపంలో ఉన్నది అన్నిటిని కూడా ప్రకాశించేది ఉన్నది తెలుసుకునేది ఉన్నది అది విష అనబడుతుంది అందుకని ఈ దృగ్గ అని చెప్పడానికి రాదు ఇక తాదృగ్ అని కూడా చెప్పడానికి రాదు తాద్ర అంటే పరోక్షంగా ధర్మాదుల ఉంటుంది కాని ఆత్మ ఎట్లా ఉన్నది అట్లుందా స్వత్వాత్ అది స్వయంగా తానే ఉన్నాడు ఆ ఆత్మ ఏదైతే ఉందో సర్వప్రకాశకమైన ఆత్మ స్వయంగా తానే ఉన్నాడు మరి తనకు తాను పరోక్షమా అపరోక్షమా చెప్పండి ధర్మాదుల వలే స్వర్గాదుల వలె పరోక్షం ఉన్నాడా నేను ఎక్కడో ఉన్నా అంటాడా ఏమి స్వయంగా తానే ఉన్నాడు విద్యమానమై ఉన్నాడు అందుకని స్వత్వత నాస్య పరోక్ష ఇది తాద్రుగ్ చెప్పడానికి రాదు తాదృకు విషయం ఏది ఉంటుంది పరోక్షం ఉంటుంది ఇది పరోక్షం కాదు ఎందుకు స్వయంగా తానే ఉన్నాడు స్వయం హితత్ అందువల్ల ఇది ఈ దృక్కు అని చెప్పడానికి రాదు తాదృగ్ అని కూడా చెప్పడానికి రాదు అని లక్షణం చెప్పుకుంటూ సిద్ధి చేసినాడు ఈ అంటే లక్షణము అక్షరాలకు విషయము తాదృగ్ అంటే పరోక్షము ఇది అక్షరాలకు విషయం కాదు కాబట్టి ఈ కాదు స్వయంగా తానే ఉన్నాడు కాబట్టి పరోక్షము తాదృగ్ కూడా కాదు అని లక్షణ సహితంగా నిరూపించినాడు ప్రత్యక్షస్య ఏవ ఘటాదేహే ఈ దృక్ శబ్ద వాచత్వం దృష్టం లోకంలో ఇంద్రియానికి విషయమైనటువంటి ప్రత్యక్షాది ఘటాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ దృక్ అని శబ్దంతో చెప్పడము లోకంలో అనుభవం ఉంది దృష్టం అనుభవం ఉంది పరోక్షస్య ఏవ ధర్మాదేహే తాదృక్ శబ్ద వాత్యత్వం ఇక ధర్మాదులు స్వర్గము నరకము లోక లోకాంతరాలని చెప్పుకుంటాం కదా అవి పరోక్షములు ఉన్నాయని లోకంలో అనుభవం ఉన్నది ద్రష్ ఆత్మనాస్తు ఇక సర్వప్రకాశకమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఇంద్రియజన్య జ్ఞాన విషయత్వ అభావాత్ నా ఇంద్రియజన్య జ్ఞానానికి ఆ విషయం ఏది ఇంద్రియజన్య జ్ఞానానికి విషయం అవుతుంది ఈ అని చెప్పడానికి వస్తుంది కానీ ఆత్మ ఇంద్రియజన్య జ్ఞానానికి విషయం కాదు కాబట్టి ఈ దృక్తం అనేది దాని అందు లేదు అంటే ఇట్లా ఉన్నది అని చెప్పడానికి రాదు ఇక తాదృగ్ అని అంటే స్వత్వేన ఏవా స్వయంగా తానే ఉన్నాడు కాబట్టి తనకు తాను తాదృక్ అంటే పరోక్ష రీతి చేత చెప్పడానికి రాదు ఎందుకు స్వయంగా తానే ఉన్నాడు తనకు తాను పరోక్షం ఎట్లా చెప్పుకుంటాడు అందుకని పరోక్షత్వ అభావాత నా తాదృక్త్వం ఇత్యథ పరోక్ష యొక్క అభావం ఉన్నందువలన అంటే ఆత్మ తనకు తాను పరోక్షం లేనందువలన తాదృగ్ అని కూడా చెప్పడానికి రాదు అందుకని కాని దృగ్ గాని తాద్రుగ్గాని ఇట్లా ఉన్నాడు అని అట్లా ఉన్నాడు అని చెప్పడానికి రాదు మరి ఎట్లా ఉన్నాడు అంటే స్వయం ప్రకాశమై ఉన్నాడు ఇప్పుడు స్వయం ప్రకాశం యొక్క లక్షణము చేయబోతున్నాడు గ్రంథకర్త ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కంఠస్థం చేసుకోండి ఇరవై ఎనిమిదో శ్లోకము అదే ద్యోప్య పరో క్షోత సత్యం జ్ఞానం అనంతం చేతిహ్య బ్రహ్మ లక్షణం పూర్వార్ధము స్వప్రకాశం యొక్క లక్షణం ఏమి అవేద్యత్వ స్థతి అపరోక్షం ఇంతే మొదటి పాదంలోనే స్వయం ప్రకాశం యొక్క లక్షణం ఉన్నది అత స్వప్రకాశ అయం భవతి అందుకని ఆత్మ స్వయం అవుతుంది ఏ విధంగా అవేద్యత్వ సతి అపరోక్షం ఉన్నందువలన అన్నాడు అవేద్యం ఉండి మరి అపరోక్షము ఇప్పుడే చెప్పుకున్నాం కదా అది అవేద్యము ఎందుకు ఇంద్రియ జ్ఞానానికి విషయం కాదు అందుకని ఈ దృగ్గ చెప్పడానికి రాదు అందుకని అవేద్యం ఉన్నది మరి తాదృగ్ అని చెప్పడానికి రాదు ఎందుకు పరోక్షత్వ అభావా స్వయంగా తానే ఉన్నాడు తనకు తాను పరోక్షం లేడు ఎట్లున్నాడు అపరోక్షం ఉన్నాడు అందువల్ల అవేద్యత్వ సతి అపరోక్షం స్వయం ప్రకాశం ఇది స్వయం ప్రకాశం యొక్క లక్షణం అయితే ఆత్మ స్వయం ప్రకాశం అని చెప్తున్నారు మరి ఈ ఆత్మనే మీరు ఏమంటున్నారు బ్రహ్మం చేత అభిన్నంగా కూడా చెప్తున్నారు పంచకోశాలకు సాక్షి అయినటువంటి స్వరూపమైనటువంటి నీవే బ్రహ్మవు అని చెప్తున్నాడు మరి ఇతడు బ్రహ్మముగా చెప్పాలంటే బ్రహ్మ లక్షణాలు ఇతన్లో ఉండాలి కదా బ్రహ్మ లక్షణాలు ఏంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మే దివ్య జానాథ చెప్తూ ఉన్నాయి మరి ఆ లక్షణాలు ఇతన్లో ఉండాలి కదా ఆత్మ స్వయం చేశారు కానీ ఈ స్వయం ఆత్మ బ్రహ్మంతో అభిన్నంగా చెప్పాలంటే బ్రహ్మ లక్షణాలు ఇతన్లో ఉండాలి కదా అది ఉన్నాయా అంటే ఉన్నవి అంటాడు సత్యం జ్ఞానం అనంతం అని ఏ విధంగా బ్రహ్మ లక్షణం చెప్పబడిందో ఇహ బ్రహ్మ లక్షణం అస్తి ఇహ అంటే ఇక్కడ అంటే ఈ ఆత్మ కూడా బ్రహ్మ లక్షణాలు ఉన్నాయి అందుకని బ్రహ్మంతో అభిన్నుడు అందుకని ప్రత్యేక అభిన్న పరమాత్మ అని మనం చెప్తూ ఉంటాం ఈ ఆత్మ స్వయం ప్రకాశం ఉంది అని శ్లోకంలో చెప్పాడు అప్పుడు చూద్దాం తరిహి శూన్యమితి ద్వితీయం పక్షం ఫలదర్శన వ్యాధన పరిహరతి అయితే ఇంతకు ముందుకు ఇరవై ఆరో శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా ఈ దుర్గ్ గానీ సాద్రుగ్గు చెప్పడానికి రాదు అని అంటే చెప్తేనేమో వేద్యమైతుంది చెప్పుకుంటే శూన్యపత్తి ఏర్పడుతుంది అని అన్నాడు కదా మరి ఇప్పుడు చెప్పినాడు ఏ విధంగా చెప్పిండు ఈ లేదు దాని లేదు తాదృక్తం లేదు అని చెప్పినాడు మరి ఈ దృక్తం తాదృక్తం లేకపోతే ఆ శూన్యాపత్తి ఏర్పడతాయి ద్వితీయ పక్షాన్ని తీసుకొని చెప్తూ అయ్యా శూన్యాపత్తి రాదు ఆత్మ స్వయం ప్రకాశం ఉంది అని ఆత్మ యొక్క స్వయం ప్రకాశాన్ని చెప్పినాడు శ్లోకం ద్వారా ఇప్పుడు చూడండి ముప్పై అంకం అవేద్యం అంటే ఏమిటి ఇంద్రియజన్య జ్ఞాన విషయత్వ అభావే అపి అదేద్యో అపి అంత వరకు వ్యాఖ్యానం చేస్తున్నాడు ఇంద్రియజన్య జ్ఞానానికి విషయము కానప్పటికి కూడా అంటే ఇంద్రియాల చేత తెలియబడినప్పటికీ కూడా ఆత్మ ఎట్లా ఉన్నది అపరోక్ష అపరోక్ష అందుకని స్వయం ప్రకాశ ఇత్యర్థ ఇంద్రియజన్య జ్ఞానానికి విషయము కానిదయ్యి స్వయంగా అపరోక్షం ఉన్నాడు కాబట్టి అది స్వయం ప్రకాశం ఉంది ఆత్మ యత్సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అనంటూ కూడా శృతి చెప్తుంది కదా బృహద్ధారాన్ని కొన్ని శక్తి ఆత్మ ఏ విధంగా ధర్మాదుల వల్లే పరోక్షము లేదు ఇప్పుడే చెప్పాడు కదా తాదృక్ అని చెప్పడానికి రాదు తాదృక్కు విషయం ఎట్లా ఉంటుంది పరోక్షం ఉంటుంది కానీ ఆత్మ పరోక్షం ఉందా స్వర్గాదుల వల్లేదు ఉందని చెప్పాలి అపరోక్షం అంటే ఎదురుగా ఒక ఘటం ఉంది దానికి ఏమన్నావు అయం ఘట అని అంటున్నావు ఇది అపరోక్షమే కదా పరోక్షముందా పరోక్షము కానిది అపరోక్షము మరి ఇప్పుడు ఎదురుగా ఘటము పరోక్షముందా తెలియకుండా స్వర్గాదుల వలె ఉందా తెలియబడుతుంది అందుకని దీన్ని అపరోక్షమే అనాలి అందుకని ఘటము వలె అపరోక్షం ఆత్మ అని అంటే అట్లా కాదు అనేది చెప్పింది శృతి మాత ఘటం వలె అపరోక్షం అంటే ఆ ఘటము నీకంటే భిన్నంగా ఉండదు ఆత్మ మరి నీకంటే భిన్నంగా ఉండదా స్వయంగా నీవేనా నీకంటే భిన్నంగా ఉందా ఘటం వలె కాదు పోని ఘటం కాకపోతే దేహం వలే అపరోక్షమా దేహం అపరోక్షమా పరోక్షమా ఎవరికి వారికి కదా మరి దేహం వలె అపరోక్షమా అంటే అది కూడా తనకంటే భిన్నంగా ఉంది అది కూడా తెలియబడుతుంది పోని అట్లా కాదు అన్నా గాని ఇంద్రియాదుల వలే అంటావా అట్ల కూడా కాదు ప్రాణం వలె అంటావా అట్ల కూడా కాదు పోనీ నీ అంతఃకరణం అంటావా సుఖదుఖాల వలె అంటావా అంతః కరణం అనండి అంతకరణం కదా సుఖ దుఃఖాలు అనండి ధర్మ ధర్మే అభేదమే ఉంటుంది కదా సుఖ దుఃఖాల వల్ల అపరోక్షం అంటావా సుఖ దుఃఖాలు ఎవరికి వారికి అపరోక్షమో పరోక్షమో చెప్పండి సుఖ దుఃఖాలు ఉంటాయా ఉండవు కదా నాకు సుఖం కలిగింది నాకు దుఃఖం కలిగింది అని అంటున్నావు కదా ఈ సుఖ పరోక్షం ఉంటే ఎలా చెప్పగలుగుతున్నావు నాకు సుఖం కలిగింది దుఃఖం కలిగింది అని అపరోక్షం ఉన్నాయి వాటిని ప్రకాశిస్తున్నావు తెలుసుకుంటున్నావు అయినా కూడా అవి అపరోక్షం ఉన్నాయి కానీ అవి నీకంటే భిన్నంగానే ఉండి తెలియబడుతున్నాయి చూడు అహంకారం మొదలుకొని ఇంద్రియాలు మనస్సు బుద్ధి మరియు పంచకోశాలు స్థూల సూక్ష్మకరణ శరీరాలు మరియు వీటి ఇంకా బాహ్యంగా గటపట్టదు ఇవన్నీ కూడా సాక్షి చేత వేద్యములున్నాయి అపరోక్షములు ఉన్నాయి కానీ వేద్యములు ఉన్నాయి అందుకని అపరుక్షం అని అంటే ఈ ఘటపటాదులు శరీరము సుఖదుఖాలు అతివ్యాప్తి అవుతుందని సృతమాత ఏం చెప్పింది సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని చెప్పింది ఏది సాక్షాత్గా అపరుక్షం ఉంటుందో సాక్షాత్ గా అంటే ఈ ఘటపటాదుల వల్లే ఇంద్రియాదుల వల్లే ఒక వృత్తి ద్వారానో ఇంద్రియం ద్వారానో తెలియబడి అపరుక్షం కాదు ఇవి ఘటం ఉంది కానీ ఇంద్రియం ద్వారా తెలియబడుతుంది ఆత్మ ఇంద్రియం ద్వారా తెలియబడేది కాదు కొన్ని సుఖ ఇంద్రియాలకు విషయం కాదు సుఖ దుఃఖాలు ఏ ఇంద్రియానికి విషయమైతే అండి ఇంద్రియానికి విషయం కాదు అయినా అపరోక్షం ఉన్నాయి కానీ అది ఎట్లా అపరోక్షండి వృత్తి ద్వారా అంతఃకరణంలో సుఖము దుఃఖము కలిగినప్పుడు సుఖమైతే సాత్విక వృత్తి ఏర్పడుతుంది దుఃఖం రాజసిక వృత్తి ఏర్పడుతుంది ఆ వృత్తుల చేత సుఖాకారమో దుఃఖాకారమో అయింది ఆ అంతఃకరణం అయితే ఆ సుఖదును ప్రకాశించేటువంటి మరొక సాత్విక వృత్తి కూడా ఆ సుఖ దుఃఖాలతో పాటు ఉత్పన్నమవుతుంది అప్పుడు ఆ వృత్తి ఎందు ఆరు సాక్షి ఆ సుఖదుఖాలను ప్రకాశిస్తాడు అంటే ఆ సుఖ కూడా తెలియబడుతున్నాయి అపరోక్షం ఉన్నాయి కానీ ఇంద్రియజన్యం కావు అవి ఇంద్రియానికి విషయం కావు సుఖ కానీ వృత్తికి విషయం అవుతున్నాయి వృత్తి ద్వారా తెలియబడుతున్నాయి కానీ ఆత్మ వృత్తి ద్వారా గాని ఇంద్రియాల ద్వారా గాని అపరోక్షం కాదు సాక్షాత్ అపరోక్ష తానే ఉన్నాడు తన ఎందుకు సంశయం ఎప్పుడు కూడా లేదు అందుకని యత్ సాక్షాత్ అపరో బ్రహ్మ అనే విధంగా మాత చెప్పింది అందుకని ఇది ఇంద్రియజన్య జ్ఞానానికి విషయం కాకున్నప్పటికీ తెలియబడకున్నప్పటికీ కూడా అపరోక్షం ఉన్నది ఎట్లా అంటే సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ అందువలనే స్వయం ప్రకాశ ఇత్యర్థ అందుకని స్వయం ప్రకాశం ఉంది అహమస్మిన్ వా నయే వా అస్మితి కేనాపి సంశయ విపరీయో వాటి నేను ఉన్నానా లేదా అని సంశయం కలిగదు నేను లేనే లేనటువంటి విపరీత భావన కూడా ఎవరికి కలగదు ఎందుకు స్వయం ప్రకాశం సంశయం లేదు ఎవరికి విపరీత భావన లేదు అదే స్వయం ప్రకాశత్వం మరేమో కాదు అందుకని అవేద్య అపి అపక్ష అవయం ప్రకాశ ఇతర్థ అత్ర ఏం ప్రయోగ స్వయం ప్రకాశం అని సిద్ధివుతలో అనుమాన ప్రయోగాన్ని చెప్తూ ఉన్నాడు శ్రీ రామకృష్ణ వారు చూడండి ఆత్మ స్వప్రకాశ ఇది ప్రతిజ్ఞ వాక్యం ఆత్మ స్వయం ఇక్కడ ప్రతిజ్ఞలో రెండు అంశాలు ఉన్నాయి కదా సాధ్య విశిష్ట పక్ష వచనం ప్రతిజ్ఞ అంటే సాధ్యము ఉంటుంది మరి పక్షము ఉంటుంది మరి ఇక్కడ పక్షం ఏది స్వప్రకాశత్వం అనేది సాధ్యము ఎక్కడ సాధిస్తున్నావు పక్షం ఆత్మ ఆత్మ ఇది పక్షం అయింది ఆ ఆత్మ స్వయం ప్రకాశం అని సాధిస్తూ ఉన్నాడు అందుకని ఇది ప్రతిజ్ఞావాక్యమైంది ఇక హేతు చెప్పాలి కదా సంవిత్ కర్మతామంతరేణ అపరోక్ష సంవిత్ అంటే జ్ఞానం సమ్యక్ వేత్తి ఘటపటాధ్యర్థం ఇది సంవిత్ ప్రతి ఏది తెలుసుకుంటుందో అది జ్ఞానం ఆ జ్ఞానమే సంయుత్ కర్మ అంటే విషయం అంతరేనా అంటే వినా అంటే జ్ఞానానికి విషయము కాకుండానే ఏది అపరుక్షం ఉంటుందో అది స్వయం ప్రకాశం ఉంటుంది అని హేతు చెప్తున్నాడు మరి దృష్టాంతం ఏమిటి అని అంటే సంవేదన అంటే జ్ఞానం వలె జ్ఞానము జ్ఞానానికి విషయం కాదు మరి అపరుక్షం కూడా ఉంది అదే విధంగా ఆత్మ స్వయం ప్రకాశము ఎందుకు జ్ఞానానికి విషయము కాకుండా ఏది అపరోక్షమై ఉంటుందో అది స్వయం ప్రకాశము ఏ విధంగా అంటే సంవేదనవత్ అంటే జ్ఞానవత్ జ్ఞానం అని అనుమాన ప్రయోగం చేస్తున్నాడు దానిపైన మళ్ళీ శంక చేస్తున్నాడు పూర్వపక్షి ఏమిటంటే నచ విశేష నాసిద్ధో అన్నాడు అయ్యా ఈ హేతు ఏదైతే మీరు చెప్పారో సంవిత్ కర్మత మంతరేనా అపరోక్ష ఇందులో రెండు అంశాలున్నాయి విశేషణాంశం ఉన్నది విశేషాంశం ఉన్నది అపరోక్ష అనేది విశేషాంశము సంవిత్ కర్మత మంతరేణ అనేది విశేషణాంశం అయితే పూర్వపక్ష ఈ విశేషణ దోషం వస్తుంది మీకు అన్నాడు విశేషణమేది సంయుత్ కర్మత మంతరేణ అంటే జ్ఞానానికి విషయము కాకుండా అని ఇంత భాగం ఏదైతే విశేషణ హేతువులు చెప్పారో అది అసిద్ధమైపోతుంది ఎందుకు జ్ఞానానికి విషయం ఆత్మ జ్ఞానానికి విషయం కాకుండా అపరిక్ష ఎట్లా ఉంటది ఇది ప్రభాకరుల యొక్క మతానుసారంగా చేయబడింది శంఖ ప్రభాకర మతంలో ఏమంటారు ఆత్మ జ్ఞానానికి విషయం అవుతది అని అంటారు కూడా జ్ఞానానికి విషయం చెప్తారు ఆత్మ తెలియబడుతుంది మనసు చేత అంటారు వాళ్ళు మనసు చేత ఆత్మ తెలియబడుతుంది అని అంటారు ఇక ప్రభాకరులేమో స్వయంగా తానే తన జ్ఞానానికి విషయం అవుతదని మొత్తం మీద జ్ఞానానికి విషయం అవుతదని నైయాయకులు ప్రభాకరులు అందుకని సంవిత్ కర్మత అంతరేనా అనేటువంటి విశేషణం అసిద్ధమవుతుంది ఎందుకు జ్ఞానానికి విషయమైతుంది ఆత్మ అని ఏ విధంగా శంక చేస్తే ఆత్మన కర్మత్వే కర్మకర్తృత్వ భావ విరోధ ప్రసంగా అని సిద్ధాంతి సమాధానం చెప్పినాడు ఒకవేళ ఆత్మ జ్ఞానానికి విషయం అని ప్రభాకరులు చెప్పిన ప్రకారంగా స్వీకరించినట్లయితే అంటే స్వయంగా జ్ఞాన రూపం ఆత్మ మరి తానే ఆ జ్ఞానానికి విషయమైతది అంటే తనకు తానే విషయమైతాడు అని చెప్తే ఏమవుతుంది తెలుసా కర్మకర్తు విరోధ అంటే కర్త తానే అవుతాడు కర్మ తానే అవుతాడు అంటే తెలుసుకునేవాడు తానే తెలియబడేవాడు తానే అని అంటే ఇది విరోధం కదా దీనికి కర్మకర్తృ విరోధము అంటారు ఇది శాస్త్రంలో అంగీకరింపబడదు ఇది దోషంగా పరిగణించబడుతుంది ఒకవేళ ఆత్మ జ్ఞానానికి విషయం అవుతుంది అంటే జ్ఞానం అంటే ఆత్మని విడిచే అన్యత్రతే జ్ఞానం లేదు చెప్పండి మీరు చెప్పండి ఆత్మను విడిచి అన్యత్రా ఎక్కడైనా జ్ఞానం ఉందేమో చెప్పండి అంతఃకరణంలో ఉందా ఇంద్రియాల్లో ఉందా శరీరంలో ఉందా ఘటపటాదుల్లో ఉందా ఎక్కడ ఉండి చెప్పండి జ్ఞానం ఆత్మను విడిచి ఎక్కడైనా ఉందా లేదు అంటే ఆత్మనే స్వయంగా జ్ఞాన రూపము అని మరి ఆ జ్ఞానానికి తానే విషయం అవుతాడంటే ఇప్పుడు తానే జ్ఞానానికి కర్త తానే జ్ఞానానికి విషయం కర్మకర్త విరోధం అవుతుంది కదా ఇది దోషం అందుకని ఆ విధంగా చెప్పడానికి రాదు ఏ విధంగా ఇంత పూర్వం పండితీతా మీద ఒక చోట టిప్పని ఇచ్చాడు నలభై ఒకటి చూడండి దానికి పోయి జైసే కులాలుకు ఆపిహి ఆపుక కర్మ అవరు ఆపిహి ఆపుక కర్త కహనె విష కర్మకర్తృ భావరూపు విరోధ తైసే ఇహా ఆత్మకు ఆపిహి కా జ్ఞాత మానే విషయ బి కర్మకర్తృ భావ రూప విరోధ పోలాలుడు కుండకు కర్త మరి తానే కర్మ అంటే తానే చేయబడుతున్నాడు తానే కర్త అంటే తానే కుండ తానే కుండకు కర్త అవుతాడు ఎక్కడన్నా కాదు అట్లే ఆ ప్రసంగంలో మనం ఇంకో దృష్టాంతం తెలుసుకున్నాము గమన క్రియ చేసేటువంటి వ్యక్తికి గంత అంటాము మరి ఆ గమనక్రియ చేత పొందబడేటువంటి గ్రామము గమ్యము అని అయితే ఇప్పుడు గమనక్రియ చేసేవాడే స్వయంగా గమ్యము అంటే తానే గ్రామము తానే గంత అనే విధంగా ఎక్కడైనా అనుభవం ఉందా అట్లా చెప్తే విరోధం అయితే చేసేవాడు గమ్యం ఎప్పుడు కూడా కాదు గమ్యం తనకంటే భిన్నంగా ఉంటది అట్లే కర్త ఎవడైతే ఉంటాడో కర్మ భిన్నంగా ఉంటాడు కర్తనే కర్మ కాదు చేయబడి కుండ అది కర్మ అనబడుతుంది ఆ కుండనే కర్త కులారుడతాడా కాదు కదా విరోధం అదేవిధంగా ఇక్కడ జ్ఞానానికి విషయము తానే మరి విష తానే తెలుసుకునేవాడు తానే తెలియబడేవాడు తానే అని అంటే కర్మకర్త విరోధం వస్తుంది అందుకని జ్ఞానానికి విషయం కాదు అందుకనే మేము చెప్పినాం సంవిత్ కర్మత మంతరేణ అని విశేషణము ఇచ్చినాం అయితే ఒకవేళ పురోపక్ష విధంగా అనవచ్చు ఏమయ్యా ఇప్పుడు మీరు అర్థం ఎదురుగా నిలబడితే మీ ముఖం మీకు కనపడుతుందా లేదా మరి అది ఎవరి ముఖం చెప్పండి మీ ముఖమేనా ఇంకెవరి ముఖమైనా అంటారా చెప్పండి మీ ముఖమే కదా అంటే ఇప్పుడు ఆ ప్రతిబింబ రూపంలో మీరే తెలియబెడుతున్నారు మరి బింబ రూపంలో మీరే తెలుసుకుంటున్నారు ఇప్పుడు తన తనకు కర్మకర్త విరోధం చెప్పు ఇక్కడ అని పూర్వపక్ష ప్రతిబింబ రూపంలో అంటే ఉపాధి చేత విశిష్టమీ కర్మ ఎండు స్వరూపం చేత కర్మకర్త విరోధం ఎక్కడది ఇక్కడ తానే స్వయంగా కర్తయండు తానే స్వయంగా కర్మయండు విరోధం ఎక్కడిది అని ఈ విధంగా శంకిస్తున్నాడు చూడండి స్వస్వరూపేణ కర్తృత్వం విశిష్ట రూపేణ కర్మత్వం ఇచ్చే అవిరోధ ఇది స్వరూపం చేత కర్తృత్వం చెప్పొచ్చు విశిష్ట రూపం చేత కర్మత్వం చెప్పొచ్చు ఏ విధంగా అర్థమనే ఉపాధి విశిష్టం ప్రతిబింబ రూపంలో కర్మాయండు తెలియబడి ప్రతిబింబ రూపంలో స్వరూపం చేత కర్తాయుండు తెలుసుకునేవాడే ఏమైనా విరోధం ఉన్నదా ఇక్కడ లేదు కదా మరి అట్లా చెప్పొచ్చు కదా ఆత్మ స్వయంగా తానే కర్త అంటే స్వరూపం చేత కర్త మరి విశిష్ట రూపం చేత అతడు కర్మ ఇట్లా చెప్పొచ్చు కదా అనే విధంగా శంకాకారుడు అంటే ఇది చేమనక్రియా ఏకస్యవ స్వరూపేణ కర్తృత్వం విశిష్ట రూపేణ కర్మత్వం ఇది అతి ప్రసంగా అన్నాడు ఇప్పుడు గమన క్రియ చేసేవాడు స్వరూపం చేత గమనకర్త మరియు ఆ గ్రామ విశిష్ట రూపం చేత తానే స్వయంగా గమ్యము గమ్యము అంటే కర్మ ఈ విధంగా చెప్తే లోకంలో ఎక్కడు కూడా అనుభవం లేదు విరోధం అందుకని తనకు తాను విషయం జ్ఞానానికి విషయమైతాడు ఆత్మ అనే విధంగా చెప్పుటప్పు తగదు అని నిరాకరించినాడు గ్రంథకర్త కర్మకర్త విరోధ ప్రసంగా అతి ప్రసంగం అతిగా మాట్లాడినట్లయితే ఎక్కడ అనుభవం లేని విషయాన్ని చెప్తే అతి కదా అందుకని అతి ప్రసంగ దోషం వస్తుంది అంటాడు కర్మకర్త విరోధం వస్తుంది అప్పుడు మళ్ళీ సాధన వికల దోషము దృష్టాంతంలో చూపెడతాడు ఆ విషయము రేపు తెలుసుకుందాము ఎందుకంటే అది కించిత్ నిలబడి విచారం చేసేది ఉంటుంది రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనత్ సహ వీర్యం కరే తేజస్వి నావీతమస్తు విషావహై ఓ శాంతిశాంతిశ